ఏమిటి అలా బయట మంచు చూసి మండిపడుతున్నారు తెలిసిన సంగతేగా ఏం కొంప ముణిగిపోయిందిని బయటికి వెళ్ళకపోతే మీరు లేడీకి లేచిందే పరుగు అన్నట్లుగా అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా ఆ క్షణంలో జరగాల్సిందే అన్నట్లుగా ఉంటారు మీరు ఎందుకంత చిరాకు పడతారు ఈ స్నోస్ట్రాము ఇప్పుడిప్పుడే తగ్గదు కాబట్టి హాయిగా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయడం బెటరు ఎందుకు అలా అని ఒక వైపు స్నో పడుతూ ఉంటే సంబరాలు చేసుకుందాము రమ్మంటుందేమిటి అని అనుకుంటున్నారు కదూ అక్కడే ఉంది మీ బస్తీవాళ్లకి మా పల్లెటూరు వాళ్లకి పెద్ద తేడా చిన్నప్పుడు చదువుకోటానికి పెద్ద అయిన తర్వాత పని చేయడానికే పుట్టాం అనుకునే మీలాంటి వాళ్ళు ఎక్కడున్నా ఒకటే ఇన్నేళ్ల నుంచి అమెరికాలో ఉండే లైఫ్ అస్సలు ఎంజాయ్ చేయడమే తెలియదు మీకు ఇక ఈ గాలివానలు మంచు తుఫానులు మండు టెండలు ఇవి ఎంజాయ్ చేయడం తెలుస్తుంది మీకు అసలు సరదాగా గడపాలనే సంకల్పం కాస్తంత క్రియేటివిటీ మనలో ఉండాలే కానీ ఎక్కడున్నా ఎప్పుడైనా హాయిగా ఆనందంగా గడపచ్చు అది నాకెలా తెలుసు అనుకుంటున్నారా నేను చిన్నప్పుడు అలాంటి వాతావరణంలోనే పెరిగాను పైపచ్చు నేను కోనసీమ అమ్మాయిని నా బుర్ర వజ్రాల గని మా ఊళ్ళో వానకాలం వచ్చిందంటే మాకు వెకేషన్ అన్నమాట మనసు ఆటల మీద అల్లరి మీదే ఉండేది నాలాంటి వాళ్ళకి వానలు పడినప్పుడల్లా బడి మూత పడటం అనేది ఒక పెద్ద బెనిఫిట్ బడిలోకి వెళ్ళకర్లేదు సరికదా ఇంట్లో కూర్చొని బోల్డ్ ఆటలు ఆడుకోవచ్చు మా ఇంట్లో చెద్దనం తినంగానే అక్కడ దొరికిన చిత్తు కాగితాలన్నీ పోగేసుకొని అందరూ రకరకాల పడవలు చేసుకునేవాళ్ళం సాదా పడవలు కత్తి పడవలు రెండొంతస్తుల పడవలు పువ్వుల పడవలు మాకున్న టాలెంట్ను బట్టి రకరకాల పడవలు చేసుకునేవాళ్ళం మా చిన్నయ్య పిల్లలందరికీ పడవల పందెం పెట్టేవాడు వానలో తడవ్వాకండ్రా అంటూ మా నాన్నగారు చెప్తూ ఉన్నా ఎవరికి వారు వాళ్ల పడవ ముణిగిపోకుండా ఉండాలని నీళ్లల్లో చాలా దూరం వెళ్లాలని పందెంలో గెలవాలని ఒకటే దండాలు పెట్టుకుంటూ గోలగోల చేసేవాళ్ళం ఈదురుగాలి కుండపోవతగా కురిసే వానలో బయటికి వెళ్లలేనప్పుడు పిల్లలందరం చేరి ఇంట్లో ఉన్న బిందెలు బకెట్లు చూరు కింద పెట్టి నింపేవాళ్ళం మనిషికి ఇన్ని చెంబులు అని లెక్క పెట్టి ఇచ్చినటువంటి ఆ వేణీళ్లతో అంత ఈదురుగాలిలోనూ స్నానం చేసి పొడిగా వెచ్చటి బట్టలు కట్టుకున్నప్పటి ఆనందం అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఇంట్లో కూర ఏమీ లేకపోయినా ఏ పెద్ద రాచిప్పలో మా పెట్టే పప్పు పులుసు వేడివేడి అన్నంలో కందిపొడి వేసుకొని తీయటి గడ్డ వేసుకొని తినే రుచి ముందర మీ ఫైవ్ స్టార్ హోటల్ భోజనం ఎందుకు పనికిరాదు మా నాన్న పుస్తకాలు చదువుతూ ఉంటే మా అమ్మ మమ్మల్ని కూర్చోబెట్టి గవలాట సాట్ల ఆడిస్తూ ఉండేది మా నాన్న రాత్రికి అందరికి కాసి మజిలి కథలు చెప్పి పడుకో పెట్టేవారు ఏడాది కష్టపడగా చేతికొచ్చినటువంటి పంట ఏమైపోతుందో అని మా నాన్న పడే ఆందోళన కాని ఇంటికప్పు ఎక్కడ కూలిపోతుందో అన్న మా అమ్మ భయం కాని చిన్నపిల్లలమైన మాకెప్పుడూ తెలిసేది కాదు మాకు తెలిసిందల్లా కుండపోతగా వర్షం పడితే ఇంటిల్లిపాదికి ఆట అని అందుకే నా ఫిలాసఫీ కూడా లైఫ్లో వీలైనంతవరకు నవ్వుతూ సరదాగా గడిపేయటమే జీవితంలో తుఫాన్లు ఎదురైనప్పుడు మా బ్రతుకు పడవ మధ్యలో మునిగిపోకుండా ఎలాగోలాగా తీరానికి చేర్చు స్వామి అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాను ఇదిగో మిమ్మల్నే వింటున్నారా నా మాట విని ఆ బయటికెళ్లే ప్రోగ్రాం కాస్త క్యాన్సిల్ చేసుకోండి నేను చేసిన ఈ ఎల్ల పచ్చడితో వేడివేడిగా ఎమ్మెల్యే తిందాం రండి ఏమిటి నా ఐడియా అద్భుతంగా ఉందా అమ్మయ్యా ఇన్నాళ్ళకి మీకు లైట్ వెలిగింది